కాబట్టి ది పాయింట్ ఈజ్ సో ఈ రకమైన రసనేంద్రియం రసనేంద్రియానికి సంబంధించి మహాత్ములు అసలు దాని గురించి ఆలోచించరు ఎదుర్చా లాభ సంతు ఎదురుకుండగా వడ్డించేందుకు చూసుకుని తినేస్తారు ఆ వడ్డించి దాకా భోజనం గురించి ఆలోచన ఉండరు పరిశోధనం చేసి చేకడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంక భోజనం గురించి ఆలోచన ఉండదు అంతే అలా ఉంటారు తప్ప దాని గురించి అసలు ఆలోచన చేయాలి అదేవిధంగా ఇతర ఇంద్రియముల విషయంలో కూడా అలాగే ఉంటారు సకల ఇంద్రియ వ్యాపారములు వాటంతట అవి మినిమలిస్టిక్గా ఉంటాయి అత్యవసరమైనవివో ఉంటాయి అవి కూడా వాటంతట అవి తప్ప మహాత్మున్ని అవి ప్రభావితం చే వికారాన్ని కలిగించవు మహాత్ముని ఎదుట మీరు ఒక బుట్టెడు మట్టి పెట్టిన ఒక బుట్టడు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు పెట్టినా రెండింటికి ఒకే విలువ ఉంటుంది ఈ మట్టి తీసుకెళ్లి బయట పారేస్తాడు ఈ వజ్రాలు వైడూర్యాలు కూడా తీసుకెళ్లి బయట పారేస్తాడు ఈ గివ్ ఇట్ టు యూ ఆల్సో యూ విల్ జస్ట్ త్రో ద మెసైడ్ మహాత్ములు అలా ఉంటారు రామకృష్ణ బ్రహ్మహంసలా ఉండేవి కాదు ఆధునిక కాలంలో మనకి చక్కటి దృష్టాంతం అది మహాత్ముడు అంటే ఆయన ఒక ఓ మహాత్ముడు వచ్చాడు టీవీ మీదకి ఇంటర్వ్యూ చేస్తానని వీడు అడిగాడు ఆ బాగుంటుంది నా ముఖం అంతటా కనపడుతుంది కదా అని ఉంటుంది కదా ఒక విసర భ్రమ సరే ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు ఆ ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు ఏం చేశాడు అంటే పెద్ద మాల ఒకటి వేసుకొచ్చాడు పెద్ద పెద్ద పూసల మాల మాల కూడా చిన్న ఉంటే పెద్దది రుద్రాక్ష మాల ఆ మాలంతా కూడా బంగారమే ఆ పూసకి ఇటువైపు అటువైపు మధ్యలో బంగారం మధ్యలో ఇక్కడ మరీ ఇంత పెద్ద బంగారం ఇంకొకటి మొత్తం అంతా గోల్డే రుద్రాక్ష ఉంది బట్ గోల్డ్ ఈజ్ ఓవర్వెల్మింగ్లీ గోల్డ్ ఇట్ ఈస్ వాడు వెంటనే ఆ టీవీ కెమెరా వాడు దాని మీద ఫోకస్ చేసేస్తున్నాడు ఆ మీద మొత్తం అంతా స్క్రీన్ అంతా మాలే చూపిస్తున్నాడు చూపించి వీడు ప్రశ్న అడిగాడు ఆ మాల ఖరీదు ఏమాత్రం అయి ఉంటుందని అడిగాడు అడిగితే ఈయన కంగుతున్నాడు ఏదో ప్రశ్నల ఇంటికి ఉపాసనల గురించి వాటి గురించి చెప్పేద్దామని అంతా సిద్ధంగా ఉన్నాడు వాడు అవేం అడగకుండా మాల రజత్ శర్మ అని అడిగాడు వాడు ఆ రజత్వ శర్మ అడిగిన ఆ మాల ఖరీదంతా అడిగాడు అడిగితే ఈయన కంగు తిన్నాడు కంగు ఉంటుంది వేలుంటుంది వేలుంటుందా లక్షలుంటుందా అని అడిగాడు వాడు దాని మీద రీసెర్చ్ చేసి వాడు చెప్పాడు మీరు సరిగ్గా చెప్పట్లేదు మీకు తెలిసి చెప్పట్లేదు ఏమో నాకు తెలీదు ఇట్ కాస్ట్ ఏ ఫ్యూ ల్యాక్స్ మినిమమ్ అని చెప్పాడు అంటే నాకు ఎవరిలో భక్తులు ఇచ్చారనా ఆయన జస్టిఫై చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే వై యూ షుడ్ యాక్సెప్ట్ యూ షుడ్ టెల్ యువర్ డివోటీస్ నాట్ టు బ్రింక్ సో మచ్ గోల్డ్ యూ షుడ్ టెల్ వై డు యూ యాక్సెప్ట్ అది యూ నాట్ ఎంకరేజింగ్ అని అడిగాడు ఆయన్ని పట్టుకుని నలిపేశాడు వాడు పది నిమిషాలు దీని మీద ఈ పాయింట్ మీద శర్మ ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాకు తెలీదు రజత శర్మ కాబట్టి అలా ఉండకూడదు కాంచనం వెనకాల పడకూడదు కాంచనం వెనకాల పడ్డాడంటే ప్రభుల్లో అన్నట్టే కాంచన్ కాన్ అని వారు ఆయన రామకృష్ణ వారు శ్రీరామకృష్ణ కామని కాంచు ఉండేవారు దూరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సో వజ్రాలు వైడూర్యాలు బంగారాలు భోగాలు ఇవన్నీ పెట్టుకోకూడదు మినిమల్ దేహయాత్రకేదో అవసరమైన ఏదో తీసుకోవడం అలా ఉండాలి తప్ప చుట్టూ భోగాలను అన్నీ పెట్టు కూర్చోకూడదు అది శోభ అది ఏం చేస్తుందంటే క్రిటిసిజంని అట్రాక్ట్ చేస్తుంది తద్వారా హిందూ ధర్మం దెబ్బతింటూ ఉంటుంది హిందూ ధర్మం మీద ఈ ఆఘాతం వెళ్ళి తగులుతూ దాన్ని క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ యాక్టివిటీస్కి వాళ్ళు చక్కగా దాన్ని మలుచుకుంటారు నేను మొన్న మళ్ళీ చూశాను మొన్న పెద్ద గుండిగులో పెరుగు పెట్టుకున్నాడు ఇలా తీసేసి చెంబుతో తీసేసి పోసేస్తున్నాడు ఇలా తీస్తున్నాడో ఇలా పోసేస్తున్నాడు మంత్రం లేదు తంత్రం అంత ఆ గుండుగుడు పెరుగు అక్కడ అక్కడ దిమ్మరించేస్తే అది ఏమైపోతుంది ఆ విగ్రహం వెతుక్కోవాలి తర్వాత అంత పని చేసేస్తున్నాడు అదంతా రిచువలే అలా ఉంటాయా రిచువల్స్ అయినా పద్మావతి అమ్మవారు అభిషేకం అని చెప్పి చేస్తున్నాడు ఇట్స్ డూయింగ్ దాట్ పద్మావతి అమ్మవారికి కొంచెం కుంకుమతో ఏదో చేయాలి అభిషేకం అంటే నీళ్ళును ఉద్యోగ శాస్త్రానికి పెరుగు విధి ప్రధానంగా శాస్త్రంలో పాపం క్లీన్గానే ఉన్నాయి వీళ్ళని చూసి శాస్త్రం ఇలా ఉందనుకుంటే పొరపాటే అంటే ఓ చెంచాడు పెరుగు ఉద్ధరణి అని ఉంటుంది అంత వీళ్ళు ఉద్ధరణి పులుసు చేసే గరికెల్లాంటివి తయారు చేస్తారు పోనీ అవి వాడరు అవి అవి వాడినా పోనీ ఆ ఉద్ధరణతో కూడా కొంత శోభగానే ఉంటుంది ఆ పెరుగుని ఎలా ఉంచేస్తుంటే ఆ జయసూధన ఒక ఉంది ఆవిడ అడిగింది టీవీలో నువ్వు యాభై లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు కింద పారిపోసావు ఏమిటి చేసావు అని నువ్వు అడిగిందని అషీజ్ అథలిక్ పేరు జయసూధన్ పెట్టుకుంటుంది అవడానికి కేథలిక్ మనం ఏమనుకుంటాం ఏదో హిందూ ధర్మం పేరేమో అనుకుంటాం ఎమ్మెల్యే అదో పిచ్చి ఎమ్మెల్యే ఆవిడేం చేయదు ఎప్పుడైనా ఒకసారి కార్యక్కి డై పాయింట్ దగ్గర నుంచి పద్మారావు దగ్గర నడిపిస్తే ఆవిడకి తెలుస్తుంది అసలు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఏమిటో తెలిస్తే నిజలే కొంత సేవ చేయొచ్చు ఎప్పుడూ చేయదా పని ఆవిడ అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఇలాగ మనుషులు నడిచేందుకు ఏదో వ్యవస్థ చేయడం ఫుట్పాత్ని క్లియర్ చేయడం ఇలాంటివి చేయొచ్చు చేస్తే కొంచెం ట్రాఫిక్ మూవ్ అవుతుంది అందరూ కష్టపడుతూ ఉంటారు ఇవి వేసవి మరీ ఎక్కువ కష్టపడతారు సో ఈ విధంగా సకల ఇంద్రియ వ్యాపారముల నుండి సో అందరము వాగత్ర ఉపలక్షణార్థ సర్వబాహ్యకరణవర్జిత ఇర్థ సో సకల బాహ్య ఇంద్రియ వ్యాపారముల నుండి ఆయన వర్జితుడై ఉంటాడు తర్వాత తథా సర్వచింతా సముత్ అది చింత్యతే అనయా ఇది చింత బుద్ధి అలా చెప్పారా సర్వచింతా సముత్త అంటే చింతలన్నిటి నుండి దూరంగా ఉంటాడు అది కరెక్టే ఎందుకంటే బుద్ధి అంటే సంకల్పానికే బుద్ధి అని పేరు మొత్తానికి చింత అంటే బుద్ధి అని అర్థం చింత్యతే అనయా మనం సంకల్పించినప్పుడల్లా బుద్ధితోటే సంకల్పిస్తూ ఉంటాం కనుక చింత అంటే బుద్ధి తస్యా సముత్ సంటే పంచమి దాని నుండి పైకి వెళ్ళినవాడు అంటే బుద్ధిని సాక్షిగా దర్శిస్తాడు తప్పిస్తే బుద్ధితోటి తాదాత్మ్యాన్ని చెందడు అంతకరణవర్జిత ఇత్యర్థ అంటే అంతఃకరణ ఉండదు అంతఃకరణ ఉండదంటే అర్థమేంటో తెలుస్తున్నాండి ఇప్పుడు ఏమండీ మీకు ఈ కూర నచ్చుతుందా ఆ కూర నచ్చుతుందా అని అడిగారు అనుకోండి అడిగితే నాకు ఈ కూర బాగుంటుందా కూర బాగోలేదు అని చెప్తే ఆ కూర విషయంలో మీ అంతఃకరణ ఉంది అర్థం అంతఃకరణ ఉంది కదా సపోజ్ ఏ కూరైనా ఒకటేనండి అన్నారనుకోండి అంటే ఇంకా ఆ ఆస్పెక్ట్లో మీకు అంతఃకరణ లేదు ఎందుకంటే మీకు అసలు థాట్ రాదు మీకు ఏ ఆభరణం కావాలి అని అడిగారు అనుకోండి ఆభరణం ఏమీ అక్కర్లేదంటే మీ అంతఃకరణ లేదు ఇంకా థాట్లో దాంట్లో మీరు ఏ పార్టీ అని అడిగారు అనుకోండి నో నో పార్టీ అంటే అంతఃకరణ లేదు మీరు ఏ రాశి ఏ గ్రహం అని అడిగారు అనుకోండి నో రాశి నో గ్రహం అంటే అంతఃకరణ లేదంటే మీరు శకునం ఏ శకునానికి మీరు ప్రయాణించి నో శకునం అంతఃకరణ లేదు ఏ ముహూర్తం నో అంతఃకరణ ఏ కాలం నో అంతఃకరణ భూతం నో భూతాన్ని మీరు పట్టించుకోరనుకోండి నో అంతఃకరణ భవిష్యత్తు పట్టించుకోరనుకోండి నో అంతఃకరణ జన్మ లేదు మృత్యువు లేదు అంతఃకరణ లేదు ఏమైపోతుందండి మీరు ఈ అంతఃకరణ ఇలాగ ఇవన్నీ తీసి పారేస్తే ఇంకేం మిగులుతుందండి ఏం ఉండదు అంతఃకరణ ఏ గుణదోష దృష్టి తీసేశారనుకోండి అంతఃకరణ ఉండదు అంతఃకరణ అంటే ఏమిటండి వరల్డ్ కాన్షియస్నెస్ వరల్డ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటండి ఆపోజిట్స్ కాన్షియస్నెస్ be conscious of the opposites avem undau jnanike kabatti jnani manasu actively empty ga untundi he can think but he doesn't think because there is nothing to think think cheyalasindi emi ledo edo minimal untundi think cheyalasindi very minimum antakkaraṇa ante mana thought patterns thought patterns untai ఆ పేటర్న్ అంటే ఇల్లాలు కుంజు ఇల్లాలు కుంజులు ఇల్లాలు ఈ ఆలోచన క్రమములు కొన్ని ఉంటాయి వాసనలు అంట అవన్నీ పెట్టు కూర్చుంటే అదే అంతఃకరణ అవి ఏమీ లేవు డిస్కార్జ్ చేసి పారేయడం అప్పుడు అంతఃకరణ ఉండదు అప్పుడు శుద్ధ చిద్రూపుడుగా ఉండిపోతుంది ఆకాశం వలె ఫుల్గా ఉండిపోతుంది అది జ్ఞాని యొక్క లక్షణం చూడండి జ్ఞానిని వాటార్జు అని అడిగారు అనుకోండి he doesn't have an answer he is nothing even if you are not a head of a family or a head of an organization what are your qualifications no qualifications what is your biodata no biodata then what are you he is nothing that is greatest generosity that is generosity means giving money to a beggar is generosity కానీ ఇప్పుడు నేను చెప్పింది గ్రేటెస్ట్ జనరాసిటీ ఒక వ్యక్తిత్వాన్ని రిజెక్ట్ చేసి పారే నిరాకరించి పారేది తర్వాత టు పొజెస్ నథింగ్ మీ మీకున్న ప్రాపర్టీస్ ఏవో నో ప్రాపర్టీస్ డబ్బెంతుంది నో మనీ నో ప్రాపర్టీస్ వాటి ఆర్నమెంట్స్ నో ఆర్నమెంట్స్ వాటి పొజిషన్స్ నో పొజిషన్స్ ఫిజికల్గా నేను చెప్పట్లా మెంటల్లీ యూ స్టే ఇన్ ఏ హోమ్ శ్రీకృష్ణుడు అనికేత అన్నాడు వన్ హుడ్ అదంటూ ఓన్ ఏ హోమ్ అన్నాడు హీ లివ్స్ ఇన్ ఏ హోమ్ బట్ అదంటూ ఓన్ ఏ హోమ్ ఆ రకమైన డిసోసియేషన్ డిజెంగేజ్మెంట్ దట్ ఈస్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ సన్యాస అది గ్రేటెస్ట్ జనరాసిటీ తర్వాత ఏవైనా అట్టిపెట్టినా తన స్వంతం కోసం ఏది అట్టి పెట్టుకోకపోవడం తన స్వార్థం కోసం దేన్ని అట్టి పెట్టుకోకపోవడం ఏదైనా కొంత ధనం పెట్టుకున్నా స్వార్థం కోసం పెట్టుకోకపోవడం ఏవైనా కొంత సామాగ్రి పెట్టుకున్నా స్వార్థం కోసం పెట్టుకోకపోవడం అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ జనరాసిటీ అది జ్ఞాని యొక్క ప్రత్యేక లక్షణం అది జ్ఞాని ఆ విధంగానే ఉంటాడు ఈ రోజుల్లో కొంచెం పరిస్థితి భిన్నంగా ఉంటుంది విమర్శించటము తాత్పర్యం కాదు కానీ టాపిక్లో వచ్చినప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది టీచింగ్ యూ హ్యావ్ టు మేక్ ఏ కామెంట్ అబౌట్ ఇట్ ఇప్పుడు సన్యాసులు అంటే పూర్వం అడవుల్లో బతికేవారు ఇప్పుడు అడవులే లేవు అడవులు లేవు ఎక్కడున్నాయి అడవులు ఎక్కడో అక్కడ మీరు సమాజంలోనే బతకాలి ఇప్పుడు శ్రీశైలం వెళ్ళారనుకోండి హైదరాబాదు సమాజం ఉందని శ్రీశైలం వెళ్ళారనుకోండి శ్రీశైలంలో అడవి ఏం లేదు ఆ అడవిలోకి మిమ్మల్ని రానివ్వరు కూడా అక్కడ టైగర్లే బతకలేకపోతున్నా ఇంకా మీరు నేను ఏం బతుకుతాం అడవిలో స్వేచ్ఛగా Tigers? టైగర్స్ ఇప్పుడు మనం సేవ్ టైగర్ అభియాన్ నడుస్తుందంటే అర్థం ఏంటి ఓవైపు నుంచి అడవులు కొట్టేసి ఆ తర్వాత టైగర్స్ని రక్షిస్తామని ఇది మానవుడు ఇంత మూర్ఖుడు వీరే కానీ ఇంకోహు ఉన్నాడు సింహానికి సింహ వనన్యాయము అని ఉంది మీరు ఎప్పుడైనా విన్నరాయి న్యాయం సింహానికి వనం రక్షణ వనానికి సింహం రక్షణ దీన్ని సింహ వనన్యాయము అంటారు అంటే సింహం సింహం ఉంటుంది కాబట్టి అడవికి మీరు వెళ్ళడం ఆ విధంగా సింహం పుణ్యమాన అడవి రక్షింపబడుతుంది అడవి రక్షింపబడితే సింహం రక్షించబడుతుంది కాబట్టి మీరు అడవుల జోలికి వెళ్ళమనిస్తే అవి వాటి రక్షణ అవే చూసుకుంటాయి మన అడవులకు వెళ్ళేసి వాటిని కొట్టేస్తూ వీటిని రక్షించాలి ఎలా రక్షిస్తారు చెరువుని కప్పేసి ఇల్లు కట్టేసి బురదపావల్ని రక్షించాలి అంటే ఎలా రక్షింపబడతాయి బురదపావలన్నీ చచ్చిపోతాయి మీరు ఆ చెరువు జోలికి దాని దాన్ని దాన్ని కప్పలు బురదపావలు అన్నీ రక్షింపబడతాయి కప్పలు బురదపావలు కాబట్టి కొని కప్పలు కప్పలు రక్షింపబడతాయి ఎందుకంటే వాటి స్థానం వస్తు ఎనీవే కాబట్టి సో సన్యాసులు సమాజంలోనే జీవిస్తారు ఏ సమాజంలో ఏదో సింపుల్గా జీవించటం సమాజానికి ఏదైనా చేపనైన సేవ చేయటం అయితే సమాజంలో ఒక నగరంలో సన్యాసి ఉన్నాడంటే ఆ నగరంలో సమ్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ యొక్క రియల్ ఎస్టేట్ ఎంత ఈ సన్యాసికి అంత రియల్ ఎస్టేట్ ఉంటుంది ఆ సన్యాసి కిచెను వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్స్ కిచెన్ లాగా ఉంటుంది మెడికల్ ఫెసిలిటీస్ కూడా అదే లెవెల్లో ఉంటాయి రిచ్ పీపుల్ ఎఫార్డ్ చేయగలిగిన మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి సామాన్యులు అయితే వెళ్ళి క్యూలో నిలబడాలి వెళ్ళి రిచ్ పీపుల్కి ఇన్సూరెన్స్ పెద్ద ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎంత బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయో ఉంటాయి భోజనం రిచ్ మ్యాన్ చేసి భోజనం చేస్తారు ఇటోటో వెళ్ళాలంటే ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్డ్ కార్లో వెళ్తారు ఇండియన్ కారు కూడా కాదు ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్ కారులో ప్రయాణం చేస్తాయి ఇదంతా ఎందుకయ్యా అంటే మేము సమాజ సేవ చేసుకున్నాము సమాజ సేవ వరకు అవసరం అంత సేవ చేసిన దానికోసం ఇవన్నీ అవసరమా అంటే అవసరము అది ఇట్ వర్క్స్ లైక్ దాట్ ఇవన్నీ అవసరం పడతాయి ఇవన్నీ అలా అదే క్రియేట్ ఎ సిచ్యువేషన్ వేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్లోలీ గెటింగ్ జస్టిఫై డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఇవన్నీ జస్టిఫై అవుతాయి ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్రియేట్ చేసి పెట్టుకున్నామో వీఆర్ వెరీ వల్నరబుల్ ఎలా అయితే గృహస్థులు ధనాన్ని పోగేసుకున్నటువంటి గృహస్థులు వల్నరబుల్గా ఉంటారో చాలా వల్నరబుల్గా బితుక్కు బితుక్కుంటూ బతుకుతూ ఉంటారు ఎందుకంటే ఈ ధనం ఎప్పుడైనా ఎలా పోవచ్చు ఈ సంస్థలని పేరు చెప్పి ఈ ప్రాజెక్ట్స్ని ఇవన్నీ పోగేసుకున్నవాడు కూడా అదే విధమైన వల్నబిలిటీలో బతుకుతుంది అండ్ దెన్ అల్టిమేట్లీ వీ అట్రాక్ట్ అటెన్షన్ ఇప్పుడు ఈ మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి కారణం ఏంటంటే ఓ గుడిసెలో వీడు బతుకుతున్నాడు అనుకోండి ఎవడో పట్టించుకోడు వాడిని కామ్గా తల ఉంచుకుని పోయి వాడు బతుకు వాడు బతుకుతున్నాడు అనుకోండి ఎక్కడో రెండు మెతుకులు భిక్ష తిని అనుకోండి మీడియాకి అసలు వీడు ఒకడు ఉన్నాడని కూడా తెలియదు కానీ వీళ్ళు పని కట్టుకుని ప్రచారం కూడా చేస్తారు అడ్వర్టైజ్మెంట్సు పబ్లిక్ రిలేషన్స్ వీళ్ళే పనికెట్టుకుని ప్రచారం చేస్తారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్లో గల్లీ గల్లీలో పోస్టర్స్ బతికిస్తారు ఈయన ఫొటో వేసి దాంతో మీడియా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు ఎవడో స్టింగ్ ఆపరేషన్ మొదలు పెడతారు ట్రబుల్స్లో పడతారు స్టింగ్ ఆపరేషన్ మొదలు పెడితే ఏదో ఒకటి దొరుకుతుంది ఇది కాకపోతే అది మొత్తానికి మీరు స్టింగ్ ఆపరేషన్ పెట్టేస్తే ఒకటి ఏదో ఒకటి దొరుకుతుంది కపడైకే నీచే సబ్ సబ్ నంగే హే ఏదో ఒకటి దొరుకుతుంది ఇది కాబట్టి అదే అది కాకపోతే మరొకటే దొరుకుతుంది ఉల్లిపాయ పులిసేసుకుంటే తింటోంటే దొరికిపోతాడు బయటికి ఉల్లిపాయ తిన్నావు అని చెప్పి ఉల్లిపాయ పులిసేసుకుంటే తింటుంటే దొరికిపోతాడు ఏముంది చెప్పే కదా అల్లవు మైక్రోస్కోప్ కింద చూస్తే పురుగులు కనపడతాయి ఇది చాలా కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఇటువంటి వ్యవస్థ కూడా అది జ్ఞానంలో ఇవేమీ ఉండవచ్చు మా ఏమో ఎందుకు చెప్పానో చెప్పాను మీరే డిసైడ్ చేయండి ఎందుకు చెప్పాను రిలవెంట్ అది కాకపోతే ఫర్గడవద్దు జ్ఞాని అంత నిర్మలమైన అంతఃకరణాన్ని కలిగి ఉంటాడు ఒక రకంగా ఆధునిక కాలంలో సన్యాసం కూడా ఒక ప్రొఫెషన్ కింద తయారైంది దట్స్ వై ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇది కేవలం సన్యాసానికే కాదు ఈ క్రిస్టియానిటీలో కూడా వచ్చింది ప్రాబ్లం అంతటా వచ్చింది దీనికి కారణం ఏంటంటే మనిషి భోగపరాయండి కారణంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అది క్రిస్టియన్నా హిందూయా దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఒక నాన్సు బిషప్సు కార్దినల్సు వాళ్ళందరూ నానాహింస పడుతున్నారు ఈ సమస్యలు అన్నిటి కారణం ఏంటంటే వాళ్ళు కూడా భోగాలను పెంచేసి కూర్చున్నారు కాబట్టి ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సాధు సర్ సన్యాసీస్ ఇన్ పర్టికులర్ అయితే దురదృష్టం ఏంటంటే గృహస్థులకి ఉండకూడదు ఇవి ఇలాంటివన్నీ మనం ఉపన్యాసం చెప్తాం మరి గృహస్థులకు ఉండకపోతే వాళ్ళకి సన్యాసులకు ఉండొచ్చా గృహస్థులకు ఉండకూడదు అంటుంటే సన్యాసులకు అసలే ఉండకూడదు వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్ దీంట్లో దీంట్లో గట్టు మీద ఉండి చెప్తున్నావు అని అనుకోవద్దు మీరు ఓకే ఒక ఎగ్జామినింగ్ ఇష్యూ అప్రాణోహ్యమన శుభ్రతి శృతే ప్రాణి బ్రహ్మజ్ఞాని ప్రాణము గలవాడు కాదు అప్రాణ ఆయన ప్రాణము కాదు నా ప్రాణ ప్రాణ నా విద్యుతే ప్రాణ ఎస్సు సహా ప్రాణ రెండు వేల విధాలుగా కూడా చెప్పచ్చు ప్రాణము అంటే క్రియాశక్తి జ్ఞాని కాదు ఎందుకంటే జ్ఞాని కర్త కాదు కదా అమనాహ అంటే విజ్ఞానశక్తి మనస్సు అంటే విజ్ఞానశక్తి అది జ్ఞాని కాదు ఎందుకంటే జ్ఞాని భోక్త కాదు కదా జ్ఞాత కాదు భోక్త కర్త కాదు భోక్త కాదు అప్రాణ అభోక్త అకర్త అమనా అభోక్త శుభ్ర అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేవు కాబట్టి కర్తృత్వాన్ని బట్టి వచ్చే ధర్మ అధర్మములు లేవు భోక్తృత్వాన్ని బట్టి వచ్చే సుఖ దుఃఖములు లేవు పుణ్య పాపములు సుఖ దుఃఖములు మొత్తం సీక్వెన్స్ అంతా కూడా లేదు అది జ్ఞాని యొక్క స్వరూపం జ్ఞానికి తన స్వరూపాన్ని గురించి ఏ రకమైన సంశయము ఉండదు జ్ఞాని తన స్వరూపము అకర్తృ అభోక్తృ సాక్షి చైతన్యము అనే అంశంలో ఏ రకమైన శంక సందేహము ఉండదు తర్వాత తన స్వరూపనిష్ఠుడను అనే విషయం ఇతరులు గుర్తిస్తున్నారా లేదా అనేటువంటి ప్రెషర్ కూడా జ్ఞానికి ఉండదు అది జ్ఞాని యొక్క ప్రధాన లక్షణం స్వామి ప్రభవానంద గురించి క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ మాట్లాశాడు క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ అంటే గొప్ప అద్వైతవేద మన వాళ్ళు అనుకుంటారు అద్వైత వేదాంతం అంటే మన ఊళ్ళో మన పీఠంలో మాత్రమే ఉందనుకుంటారు కూపస్థ మండుకాలు ఉంటారు ప్రపంచమంతా ఉంది అద్వైత వేదాంతం సో నేను ఒక ఆయన ఆయన ఏమన్నారంటే పతంజలి భాష్యం నేనేమో మడి కట్టుకుంటే కానీ చెప్పనున్నారు పొద్దున్నే చెప్పను మడి కట్టుకుంటే కానీ చెప్పను బ్రాహ్మణుడికి కానీ చెప్పను ఏమండే పతంజలి మహాభాష్యం హార్వర్డ్ యూనివర్సిటీలోనూ పెన్సిల్వేనా యూనివర్సిటీలోను వాళ్ళందరూ శుభ్రంగా చదువుతారు వీళ్ళకంటే బాగానే చదువుతారు మీరేమంటుంది తక్కువ అనుకోదు దాని మీద రిసెర్చ్ పేపర్స్ కూడా అలా రాస్తూ ఉంటారు కోపస్థ మండకము ఉంటారు అంత నథింగ్ మోర్ దాన్ దాట్ ఇన్ వన్ సెన్స్ దాంట్లో ఏదైనా గుణం ఉంటే నాకేం అభ్యంతరం లేదు బట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్థడాక్సీ అది మనిషి బుద్ధికి వికాసం లేకుండా తయారవుతుంది తర్వాత they are pushed into some funny belief system thana vallo upakaram em undadu eh taravatha bhashadi sanskritam is a language bhasha deniki bhashyate anenayit bhasha me bhavalu nidaravallu telipudu chesthar kabatti adi bhashadi bhasha gurinchi adi goppa bhasha classical language goppa bhasha you can be you can love the language also degare darmeda oka abhimanam pettukodam anusara ఏ రకమైన అభిమానము ఉండకూడదు మేము తెలుగు భాష రక్ష పరిరక్షణ సమితికి నేను సెక్రటరీ అయినా అలా అక్కర్లా మహాత్ములు అక్కర్లా ఎవడో ఉంటాడు ఉండి వాడు ఉంటాడు తెలుగు ప్రొఫెసర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చేయాలి పని కనుక జ్ఞాని తన స్వరూపనిష్టను అది క్రిస్టోఫర్ ఈశ్వర్ గుడ్డా ఏమన్నాడంటే ప్రభవానంద గొప్ప జ్ఞాని ద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఒకటి రాశాడు ఆయన ఇంగ్లీష్లో చాలా గొప్ప పుస్తకం స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా చాలా అద్భుతంగా రాశారు తర్వాత ఇంకా అనేక గొప్ప గొప్ప విషయాలు రాశారు ఆయన భగవద్గీత ట్రాన్స్లేషన్ క్రిస్టోఫర్ ఈశ్వరు గుండి చేశాడు ప్రభవానంద తను గొప్ప మహాత్ముననే సంగతి ఎదరవాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అని అసాడు క్రిష్ ఫరేషన్ నెవర్ మేడ్ అన్ అటెంప్ట్ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్ అదర్ పర్సన్ ఇంప్రెస్ అయ్యాడు స్పాంటేనియస్గా అంటే అది దట్ ఈజ్ లెఫ్ట్ టు హిమ్ ఆయన తరఫు నుంచి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఆయన తర్వాత హి నెవర్ ప్రజెంటెడ్ హిమ్ హిమ్సెల్ఫ్ ఆల్వేజ్ ప్రజెంటెడ్ ద విషన్ ఇప్పుడు మీరు సమాజంలో ఇంకొక పెద్ద దోషం ఏదో తెలిసిన మహాత్ముడు తత్వాన్ని ప్రజెంట్ చేయడు తనని ప్రజెంట్ చేస్తాడు అలాగే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు టీవీలో వాళ్ళు క్రైస్త ఇలా చెప్పాడు అలా చెప్పాడని క్రిస్టియన్ మతాన్ని ప్రజెంట్ చేస్తాడు మనవాళ్ళు వస్తారు మనవాళ్ళు హిందూ ధర్మాన్ని ప్రజెంట్ చేయరు గీతలో ఇలా చెప్పారు ఉపనిషత్తు అది చేయరు తను ప్రెజెంట్ తనని తాను ప్రజెంట్ చేసుకుని హడావిల్లో ఉంటాడు దట్ ఈజ్ అంటే తను ఒక సెక్ట్ ఫారం చేస్తాడు ఆ సెక్ట్ని ప్రజెంట్ చేసి ప్రయత్నం చేస్తాడు అందరూ అలా ఉంటారు నా అభిప్రాయం కాదు కొంతమంది అలా ఉంటారు దట్ ఈజ్ ద డిస్సర్విస్ హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ భగవద్గీత గురించి చెప్పరా అంటే మేము భగవద్గీత సొసైటీ ఫారం చేసాము దాంట్లోకి దా ప్రమోట్ చేసి ప్రయత్నం చేయకూడదు భగవద్గీతనే చెప్పాలి తనని ప్రమోట్ చేసుకోకూడదు భగవద్గీతను ప్రమోట్ చేయాలి తను ఉంటాడు తను వెనక్కలు ఉంటాడు గీత ముందుకు ప్రజెంట్ చేస్తూ ఉంటే తను ఎక్కడికి పోతాడు తను ఉంటాడు కానీ అలా కాదు తను ఉండాలి తను ముందుకు పుష్టి చేసుకుంటూ ఉంటాడు భగవద్గీతనే సాధనంగా పెట్టుకుని తన్ని తాను పుష్ి చేసుకోవటాను అలా ఉండకూడదు ఆ తేడా మీకు ఏమైనా అర్థమైందని నేను చెప్పండి వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ అది జ్ఞాని యొక్క స్వరూపము తర్వాత జ్ఞాని తన స్వరూపనిష్టని ప్రకటించడు కానీ కొంతమంది పుణ్యం చేసుకున్నవాళ్ళు ఈయన స్వరూపనిష్ఠుడు అని గుర్తించి వాళ్ళు దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు ఎవరో కొద్దిమంది అలా ఉంటుంది తప్ప జ్ఞాని స్వయంగా ప్రకటించడం జిజ్ఞాసులు అప్రోచ్ అయినప్పుడు అస అన్ని పరిస్థితులు సమకూరినప్పుడు వాళ్ళ పుణ్యం విశేషంచేత ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే తన స్వరూపనిష్టని ప్రకటిస్తాడు వాళ్ళు దానివల్ల ప్రయోజనాన్ని పొందుతారు అలా ఉంటుంది తప్ప పని కట్టుకుని ప్రచారం చేసుకోరు అదే ఒక జ్ఞాన యొక్క స్వరూపం ఇదంతా ఎందుకు చెప్పానంటే సర్వ చింతా సముత్ ఇవన్నీ చింతలే ఇవన్నీ కూడా మనస్సు యొక్క మూవమెంటే ఈ మూవమెంట్ అంతా కూడా జ్ఞాన యొక్క స్వరూపంలో ఉండదు అప్రాణోహ్యమన శుభ్ర అక్షరాత్పరతర అక్షరము అంటే ప్రకృతి పరత అది దట్ ఈస్ ది సుప్రీం ఇప్పుడు మ్యాటర్ అండ్ స్పిరిట్ అయితే మ్యాటర్ అండ్ మైండ్ తీసుకోండి మీరు తీసుకోండి మ్యాటరు జడము దృశ్యము మైండ్ ద్రష్ట మైండ్ మ్యాటర్ని తెలుసుకుంటూ ఉంటున్నాం కానీ ఆత్మ చైతన్యము ఇట్ ఈస్ సుపీరియర్ టు మ్యాటర్ అండ్ ఆల్సో సుపీరియర్ టు మైండ్ లాగా కావండి ఇప్పుడు మీరు చూడండి ఒక మనుష్య దేహం ఉందనుకోండి ఈ మనుష్య దేహంలో ఫిజికల్ బాడీ ఉంది జడము ఫిజికల్ బాడీ కంటే ఏది సుపీరియరు ప్రాణశక్తి సుపీరియర్ వాళ్ళలో ప్రాణం కూడా ఉందిగా ప్రాణశక్తి కంటే మనశ్శక్తి సుపీరియర్ దాన్ని విజ్ఞానశక్తి అంటారు దాటి సుపీరియర్ అన్న వీటన్నిటికంటే సుపీరియర్ సాక్షి చైతన్యం అది పరబ్రహ్మ అదే పరమాత్మ అరకంగా రకంగా మన విషయంలో చెప్పచ్చు మామూలుగా జగత్తు దాని యొక్క క్రమము ఆ రకంగా చూసినట్లయితే జగత్తంతా కూడా ఏమిటి పంచభూతములతో నిర్మాణమైనది ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుంచి ఆవిర్భవించాయి ఈ పంచభూతములు ఏమవుతాయి నశించిపోతాయి కానీ ఆ మాయాశక్తి నశించదు క్షరసర్వాణి భూతాన్ని సో కూటస్థోక్షర ఉచ్యతే ఆ మాయాశక్తి కూటస్థము పరమేశ్వరుని యొక్క మాయాశక్తి కూటస్థమం అది నశించదు అది అనాది అది నశించదు కానీ ఈ మాయాశక్తి నుంచి పుట్టినటువంటి పంచభూతాలు ఇవన్నీ కూడా ప్రళయంలో నశిస్తాయి కాబట్టి ఆ కూటస్థ మాయాశక్తి అది అక్షర అనబడుతుంది అక్షరం అనబడుతుంది అక్షర సర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే అది అక్షరము అది పరము వేటికి పరము క్షరములైన భూతముల కంటే పరము ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఆ మాయాశక్తి కంటే కూడా అతీతుడు కాబట్టి పరమైన అక్షరము కంటే పరము అర్థమైందండి అపరమేమిటి జగత్తు పాంచభౌతిక జగత్తు అది అపరము పరమేది అక్షరము అంటే మాయాశక్తి ఆ మాయాశక్తి కంటే పరమైనవాడు పరమాత్మ అక్షరాత్ పరత పర ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంది మీరు మనస్సు యొక్క స్థాయిలో ఐడెంటిఫై ఉన్నారనుకోండి అప్పుడేమవుతుందో తెలిసిన మీరు జ్ఞాతవుతారు జగత్తు జ్ఞేయమవుతుంది మీరు కర్త అవుతారు జగత్తు కార్యమవుతుంది మీరు భోక్తవుతారు జగత్తు భోగ్యం అవుతుంది డివిషన్ ఉంటుంది అన్ని భేదాలు ఉంటాయి మనస్సు యొక్క స్థాయిలో కానీ మీరు ఎప్పుడైతే మనస్సు కంటే అతీతంగా ఉన్నారో మీ ఎందుకు కర్తృత్వం ఉండదు కనుక ధర్మాధర్మాలు ఉండవు భోక్తృత్వం ఉండదు కనుక సుఖ దుఃఖాలు ఉండవు పుణ్యపాపాలు ఉండవు గుణదోషాలు ఉండవు సకల భేదముల నుండి మీరు విముక్తులైపోతారు మనస్సు నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళగానే ఈ బికమ్ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఇన్ దట్ సెన్స్ మీరు పరబ్రహ్మస్వరూపులై ఉంటారు అక్షరాత్ పరత పర యస్మాత్వ విశేషవర్జిత అతాంత జ్ఞాని చాలా ప్రశాంతంగా ఉంటట ఎందుకని సర్వ విశేషవర్జిత ఏ రకములైన ద్వంద్వలు ఉండవు కాబట్టి ఎప్పుడైతే ద్వంద్వాలు లేవో ప్రసన్నంగా ఉంటాడు ద్వంద్వాలు ఉంటే ప్రసన్నత ఉండదు సుఖ దుఃఖములనే ద్వంద్వాల్లో ఉన్నాడు అనుకోండి ప్రశాంతంగా ఎక్కడ ఉంటాడు ఎజిటేటెడ్గా ఉంటాడు సాధారణంగా సంసారుడు ద్వంద్వాలలో చిక్కుకున్న వాళ్ళందరూ ఎజిటేటెడ్గా ఉంటారు చాలా ఎజిటేటెడ్గా ఉంటారు ఇప్పుడు సపోజ్ మీరు ఒక పక్షాన్ని స్వీకరించారనుకోండి మీకు ప్రతిపక్షం ఒకడు ఉంటాడు ఎడ్యుటేషన్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మీరు చూడండి ఈ టీవీలో వాళ్ళు ఈ ప్రోగ్రాంలో చేరి ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఈ యాంకర్ ఉంటాడు తెలుగుదేశం వాడు కాంగ్రెస్ వాడు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టేసుకుంటూ ఉంటాడు తర్వాత ఈ హేతువాదులు లేకపోతే ఈ జ్యోతిషం తప్పంటాడు హేతువాదు వచ్చి జ్యోతిషం తప్పు కాదు జ్యోతిషమే సర్వస్వము వీడు అంటాడు ఈ వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే సో బోత్ ఆఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాడ్యుకేటెడ్ నిజానికి వాడు సాక్షిగా ఉండి ప్రశాంతంగా ఉండి వాడు యాంకర్ వాడేనండి వాడు నవ్వుతూ ఉంటాడండీ నాకు ఆ సీన్ చూసినప్పుడు వీళ్ళని ఎవరినైనా కలిసి ఏమయా నువ్వు జ్యోతిషం చెప్తున్నావు కదా జ్యోతిషం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పుకుని నువ్వేమో హాయిగా నీ ప్రొఫెషన్ నువ్వు చూసుకోవాలి కానీ వెళ్ళి ఆ హేతువాదితో నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఆ హేతువాది వీడి చెప్పింది నమ్ముతాడా నమ్మడు ఒకసారి సిద్ధార్థ గారిని పిలిచారు సిద్ధార్థనే ఆస్ట్రానమీ ఆయన ఆయన్ని పిలిచారు వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారు వర్చువల్గా ఫిజికల్ ఫిస్ట్ ఫైటింగ్ మినహాయించి ఒకళ్ళ మీద ఒకళ్ళు రక్కేసుకోవడం కరిచేసుకోవడం అయిపోతాం ఈ యాంకరు సాక్షిగా ఉండి ఉండి చిరునవ్వు నవ్వేస్తూ ఆఖరిని సిద్ధార్థ గారిని అడిగారు మీరు ఎవళ్ళని సపోర్ట్ చేస్తారన్న అని అనే సెన్స్లో అడిగాడు ఆయన నేను వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయని చెప్పేసి సాము కాముగా ఉండిపోయాడు హీ హీ రైజ్డ్ హీ రై హీ హాజ్ రీజన్ అబౌ బోత్ ఏ పక్షాన్ని చేరలేదు సైంటిస్ట్ కదా వీళ్ళ పక్షాన్ని ఎందుకు చేరతాడు యాంకర్ చేరడు సైంటిస్టు చేరడు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఈ దెబ్బలు ఆడుకునే వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉంటారో చూసారా అదే దృష్టాంతం మీరు ఆ ప్రశాంతమైన సాక్షిగా ఉంటారా లేక యాజిటేట్ అయిపోతున్న వాళ్ళతోటి సమానంగా ఉంటారా యూ చూస్ అంతే కామ్గా ఉండడం అభ్యాసం చేయాలి ఉదాసీనంగా ఉండాలి ఋతు ఆసీన అంతేగాని ఎవడో ఒకటి పక్షాన్ని చేరి వాదించటం అది పద్ధతి కాదు ఈ ఈ స్థితిలో పద్ధతి కాదు ఈ స్థాయిలో దానికి అంగీకారం కాదు కాబట్టి ప్రశాంతంగా ద్వంద్వములు లేకపోతే ప్రశాంతంగా ఉంటాడు మీకు అలజడంతా ద్వంద్వాలని బట్టి వస్తుంది సుఖం కావాలి దుఃఖం రాకూడదు అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు అలజడిలో ఆందోళనలో పడిపోతారు ఎందుకంటే ఆ ద్వంద్వం ఈ మతపరమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు ధర్మ అధర్మ అనే ద్వంద్వంలో ఉండిపోతారు ఇది ధర్మము ఇది అధర్మము అనే ద్వంద్వంలో ఉండిపోతారు ఉండిపోతే వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతారు ఇప్పుడు నేను చూశాను ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అందరూ ఎవరో చొక్కాలు ఉప్పి భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు ఒక ఆయన చొక్కాయో బనీనో అట్టు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అక్కడ ఒక ఆయన అంతదాకా కాముగా కూర్చున్న ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు అంతే ఉప్పు చొక్కా కంగారు పడిపోయాడు ఎందుకని చొక్కా వేసుకుంటే అది ఆ ధర్మము ఆయన అభిప్రాయం అది ఎంతవరకు కరెక్టు తప్పు పాయింట్ కాదు ది పాయింట్ ఈస్ దట్ ఈస్ ది చొక్కా విప్పేయడం ధర్మము చొక్కా వేసుకోవటం అధర్మము కానీ చూడడానికి చొక్కా ఉంటేనే మంచిది ఎందుకంటే వీళ్ళందరూ ఈ పాటుబెల్లి వేసుకుని చొక్కాలు ఉప్పి అదే ఉండి దర్శించడానికి అదేమి శోభగా ఏమీ లేదు ఎంతకంటే చొక్కాలు ఉంటేనే కొంచెం చూడడానికి అది బాగుంది కానీ మరి ఆయన నియమం ఆయనది ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు అంతే ఒక్కడు కనపడ్డాడు చొక్కా వేసుకుని ఆయన మీద విరుచుకు పడిపోయాడు బుద్ధి లేదా ఇది లేదా అంటే వీడు తిరగబడి తిట్టాడు దాంతో ఆయన ప్రశాంతి ఆయన ఏదో పుష్పం పారాయణ చేస్తున్నాడు ఆయన పారాయణ ఏమైంది ప్రశాంతి ఏమైంది అంతా నాశనం అయిపోయింది ఒక ఆయన అభిషేకం చేస్తున్నాడు మంత్రం ఇంకొక ఆయన చదువుతున్నాడు ఈ అభిషేకమే చేస్తాడు ఈయన ఈయన మంత్రం చదవడం నమ్మకం అంతా ఎక్కడ చదువుతాడు ఆ నమ్మకం చదివి ఆయన ఒక ఆయన చెప్పేస్తున్నాడు నమో ఉసూ ఆయన చెప్పేస్తున్నాడు ఈయన అభిషేకం చేస్తున్నాడు ఈ లోపల చక్కా విసుగులో ఒకడు వచ్చి కూర్చున్నాడు అక్కడ ఈయన వెంటనే చూడండి శాస్త్రి గారు మీరు ఇతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి ఆయన చెప్పడం వెళ్ళిపోమని చెప్పండి ఆ చొక్క బనీను బనీ ఉప్పేసి రమ్మని చెప్పండి అని ఇంకోహు పురమాయిస్తున్నాడు ఈయన నమ పన్యాయే సహస్రాన్ని సహస్రా వచ్చేసాడు అప్పుడే ఈయన మరి ఈ చతులుగా అక్కడ ఉత్తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఎడ్యుకేట్ అయిపోతాడు నేను ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పానంటే లౌకికమైన వైదికమైన మీరు ద్వంద్వంలో ఒకటి దాన్ని పట్టుకుంటే రెండోదానికి మీరు ఎజిటేట్ అయిపోతారు ఆ ఎజిటేషన్ వచ్చేస్తుంది జ్ఞాని ఎందు ఎటువంటి ఎజిటేషన్ ఉండదు సుప్రశాంత ఎందుకని సర్వద్వంద్వ విశేష వర్ధితుడే ఉంటాడు ద్వంద్వములనేవి లేకుండా ఉంటాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాడు చూడండి జ్ఞాని హీఈ నథింగ్ ఇన్ పర్టికులర్ నేనిది నేనది అనే టైటిల్ ఏది ఉండదు జ్ఞానికి బీయింగ్ నథింగ్ హీజ్ ఆల్ జ్ఞాని సర్వస్వరూపుడై ఉంటాడు అంటే అన్ని ద్వంద్వాలని తన ఎందే ఇచ్చుకుని ఉంటాడు జ్ఞాని ఫలానాది నాది అని అండదు అంచేతనే ఎవ్రీథింగ్ ఈజ్ మై జ్ఞానికి ఇది నా కుటుంబము అని ఉండదు అంచేతనే అన్ని కుటుంబాలు నా కుటుంబాలే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ మై ఫ్యామిలీ అని స్వీకరించగలుగుతాడు దాంతో ఆ ప్రశాంతి అన్నది సో జ్ఞానియందు చాలా సహజంగా వస్తుంది తర్వాత అజ్ఞాని నేను నా ఇల్లు నా కుటుంబము నా ఫ్యామిలీ అని అలా విడదీసుకుని ఎప్పుడైతే బ్రేక్ చేసుకుంటాడో విడదీసుకుంటాడో ఆ కారణంగా ప్రపంచం అంటే భయపడుతూ బతుకుతాడు అజ్ఞాని అజ్ఞానం అలా భయపడుతూ బతుకుతాడు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి ఇస్లాం అంటే భయపడతాడు కాబట్టి ఇస్లాం ఉందనుకోండి హిందువులు అంటే భయపడతారు ఎందుకని హిందువులు మింగేస్తారు అన్నింటినీ జీర్ణం వాతాపి జీర్ణం అన్నింటినీ జీర్ణం చేసేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్లాంని జీర్ణం చేసుకుని సూఫయిజంని క్రియేట్ చేశారు కబీర్ ఎక్కడి నుంచి వచ్చాడు హిందూయిజం ఇస్లాంని జీర్ణం చేసుకోవడం నుంచి కబీర్ పుట్టుకొచ్చాడు వీళ్ళన్ని జీర్ణం చేసేస్తారు ఓ ఓ ముస్లిం సెయింట్ని పట్టుకుని బాబా అని పేరు పెట్టి దేవాలయాలు కట్టి అభిషేకాలు చేసేస్తారు నవ్ వడార్జి గోవింతుడు ఈ సపోజ్ టు బి అల్లా మాలిక్ అంటూ ఉంటాడు ఆయన అల్లా మాలిక్ అన్న వాడిని విగ్రహం పెట్టేసి అభిషేకం నమస్తే రుద్రమన్యమాన్ని అభిషేకం చేసేస్తే ఇప్పుడు ఇస్లాం ఏమైనట్టు అక్కడికి ఆ ఇస్లాం ఏమైపోయిందో అసలు ఏమై ఏమైపోయిందో ఆ అభిషేక జలాల్లో కొట్టుకుపోయిందంటే అని చెప్తే ఇస్ ఇస్లాం ముస్లింస్ భయపడతారు ఎందుకు భయపడతారో తెలుసిన మా మతాన్ని వీళ్ళు కబలించి వేస్తారు నేను ఏ సిక్కులు భయపడ్డారు అలాగా హిందూయిజము సిక్కుల్ని మింగేస్తోంది సిక్కిజాన్ని మింగేస్తోంది అని భయపడ్డారు ఇప్పుడు అడవి ఉందనుకోండి అది మీరు ఫుట్పాత్ పెట్టారు ఆ ఫుట్పాత్ అనేది రోజు నడుస్తూ ఉండాలి కత్తిపుచ్చుకుని ఇటు అటు నరికేస్తూ ఉండాలి నరకపోతే ఏమిటవుతుంది ఆ ఫుట్పాత్ ఈ అడవి మింగేస్తుంది అలా భయపడతారు హిందువులు అంటే భయపడతారు ఇస్లాం వాళ్ళు ఏ హిందువులు ఉన్నారనుకోండి వీళ్ళు ఇస్లామికి భయపడతారు వీళ్ళు క్రిస్టియన్లకు భయపడతారు మీరు ఎప్పుడైతే ఒక కంచె కట్టారో ఎందుకు కడతారు కంచె భయం వల్ల కడతారు ఏమండ కంచ? కట్టిన తర్వాత ఆ భయం తగ్గుతుందా పెరుగుతుందా పెరుగుతుందా ప్రాబ్లం ఏమిటంటే ఐసోలేషన్ ఈజ్ ది ప్రాబ్లం సంసారి అజ్ఞాని ప్రపంచానికి భయపడదో బతుకుతాడు అస జ్ఞాని హిందువు నేనే ముస్లిము నేనే క్రిస్టియన్ను నేనే ఐఎమ్ ఆల్ రామకృష్ణ బ్రహ్మ దేనికి భయపడతాడు ఆయన ఐఎమ్ ఆల్ సర్వము నేనే సర్వాత్మభావంలో జీవిస్తాడు ఆయన ప్రపంచానికి భయపడ్డాడు తర్వాత జ్ఞానికి నామము రూపము ఉండవు నామరూపాలు ఉండవు నేను హిందువులు అనుకోండి భయపడతాడు అయితే నేను ఫలానా అంటే నేను అద్వైత వేదాంతినే అంటే ద్వైతులకు భయపడుతూ ఉండాలి వాళ్ళు పీకేస్తారు పట్టుకుని తేడా వచ్చిందంటే కాబట్టి భయపడుతూ ఉండాలి ఒక ఆయన ఓ సంస్థని స్థాపించారు మీరు ఆశ్చర్యపోతారు ఆ సంస్థ ఎందుకు స్థాపించారంటే ఈ మధ్యన ఈ ద్వైతుల ప్రభావం ఎక్కువైపోయింది దాన్ని తగ్గించాలని చెప్పేసి ఒక అద్వైత సంస్థని స్థాపించారు కానీ గురివేటి అద్వైతం చదువుకుని భయపడ్డాడు ఆయన ద్వైతానికి అలా భయపడతారు ఆ భయంతో సంస్థను స్థాపించారు చాలా భయపడతారు కాబట్టి ఒక నేమ్ అండ్ ఫామ్ ఆ నేమ్ అండ్ ఫామ్ మెంటల్ ఫామ్ కావచ్చు ఇప్పుడు మీరు ఒక వాదాన్ని పట్టుకున్నారనుకోండి ఇట్స్ ఏ మెంటల్ షేప్ ఫిజికల్ షేప్ ఉండదు తర్వాత మీకు తెలుసా ఇప్పుడు చిన్మయ మిషన్ వాళ్ళు ఉన్నారనుకోండి స్వామి దయానంద శిష్యులు అయితే దగ్గరికి రానివ్వరు వద్దని చెప్తారు అరే వీళ్ళు అద్వైతులే వాళ్ళు అద్వైతులే కదా ఏ ఓసారి నేను వివేక చూడమని పాఠం చెప్పడానికి స్వామి చిన్మయానంద గారి వివేక చూడమని పాఠం చెప్పాలి అది పట్టుకు వెళ్తున్నాను పట్టుకు వెళ్తుంటే ఒక ఆయన నన్ను అడిగాడు ఎవరండ చిన్నమాష్ని పుస్తకం ఎందుకు పుట్టిన మీరు వివేక అదే చూడాలా అదే పాఠం చెప్తున్నారు అని అడిగాడు నాకు శ్లోకం కావాలి శ్లోకం కావాలి నాకు అయితే శ్లోకం మాత్రమే చూస్తారు ఇంక చిన్నమాయస్వామి చెప్పింది చెప్పరు కదా అంటే ఏం చెప్తే తప్పే ఉంది తప్పే ఉంది ఏం అవసరమైతే చూసి చెప్తాం ఆయన అద్భుతంగా రాస్తే చెప్తాం తప్పే ఉంది పూజ్య స్వామీజీకి జన్మేహ స్వామికి ఏమి ఉండవు మక్తులకే ఉంటాయి కాబట్టి సో జ్ఞాని ఒక నేమ్ అండ్ ఫామ్ ఫిజికల్ నేమ్ అండ్ ఫామ్ కావచ్చు ఒక మెంటల్ ఫామ్ అండ్ షెప్ దానికి దేనికి జ్ఞాని కట్టుబడి ఉండడు అంచేతనే నామరూపములే భయాన్ని సృష్టిస్తాయి భయమే అలజడిని ఆందోళనని కలిగిస్తుంది జ్ఞాని దేని ఆసక్తిని కలిగి ఉండడు ఇది నా ఇల్లు అంటే భయం కలుగుతుంది అలజడి కలుగుతుంది ఆందోళన కలుగుతుంది వీడు నా వాడు అంటే ఆందోళన కలుగుతుంది వాడి ఏమవుతుందో వాడికి సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో ఇది నా మతము లేకపోతే ఇది నా సంప్రదాయము అంటే ఆందోళన కలుగుతుంది భయం కలుగుతుంది జ్ఞాని దేనికి అటాచ్మెంట్ ఉండదు హీఈ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ వాట్స్ ఎవరు ఎందుకంటే నామ రూపములు అన్నీ కూడా మిథ్యా కాబట్టి స్థితిలో జ్ఞాని పూర్తి ప్రశాంతంగా ఉంటాడు సుప్రశాంత రహస్యం ఉంది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ సెల్ఫ్ డెఫినేషన్ అన్నున్నాయి అయామ్ ఆ పక్కన మీరు ఏం పెట్టారు అయామ్ అయామ్ మద్రాసి అన్నారనుకోండి దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఏమండే సన్యాసి అన్నారనుకోండి దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డెఫినేషన్ సెల్ఫ్ ఐడెంటిఫి సన్యాసి అంటే ఒక ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్ అవ్వచ్చు ఒక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆ డెఫినేషన్ కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది నేను గృహస్థుడను అనే అధ్యారోపం పోవడం కోసం ఆయా సన్యాసి అని అనుకోవడం కొద్దిసేపు ఆ పోయిన తర్వాత ఇది అక్కర్లేదు దీన్ని అపవాదం చేసేయాలి అలాగే పెట్టు కూర్చుంటే ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సెల్ఫ్ డెఫినెషన్ అవేం చేస్తాయంటే ఒక ఈగోని క్రియేట్ చేస్తాయి ఈగో పరిచ్ఛేదం పరిచ్ఛేదం వల్ల భయము ఆందోళన కామనలు అన్నీ బయలుదేరతాయి కాబట్టి నిజానికి మీకు రహస్యం చెప్తా జ్ఞాని హీ లూ హీ లాస్ట్ హీస్ కెపాసిటీ దేంతో ఐడెంటిఫై కాలేడు హీ కెనాట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ ఐడెంటిఫై అవ్వడానికి కూడా ఒక నేక్ ఒక ఒక ఆసక్తి ఒక లంపటం ఉండాలి లేకపోతే ఎలా ఐడెంటిఫై అవుతాడు జ్ఞాని That's why he cannot identify with anything whatsoever. And he doesn't define himself in any particular way. That's why he knows the knowledge is very interesting. The knowledge is not the only way in the clouds. He knows the knowledge is the only way in the world. That's why he knows the knowledge. That's why he knows the knowledge. Om Purnamada Purnamada.